ిశాద్రీమహాగాధిపతాశివసరంభా శంకరాచార్యమ नान స్మదాచార్యపర్యం వందే గురు పరంపరా మచ్చిత్మద్గ్రా బోధయంతరస్పరం కథయంత మాం నిత్యం తుష్య రమిత్ అంటే చిత్తము నిండా ఈశ్వరుడు వ్యాపించి ఉండవలేను చిత్తము యొక్క చలనము ప్రవాహము రెండు రకాలుగా ఉంటుంది రెండే మూడోది లేదు చిత్తంలో ఉంటే సంసారం ఉంటుంది లేకుంటే ఈశ్వరుడు ఉంటుంది మీరు చిత్తంలో సంసారం లేకుండా చేసుకుంటే చిత్తంలో మిగిలి ఉండేది ఈశ్వరులేదు అంటే చిత్తంలో ఈశ్వరుణ్ణ్ణి కూర్చోపెట్టడానికి ప్రయత్నం చేయవచ్చు కానీ దానివల్ల ఏమవుతుందంటే ఈశ్వరునికి పరిచ్ఛేదం వచ్చేస్తుంది ఇంకేంటంటే చిత్తం చేత భావన చేయబడే ఈశ్వరుడు పరిచ్ఛిన్నుడుగానే ఉంటాడు దానివల్ల ఏమవుతుందంటే తత్కాలం ముందు అంతఃస్కరణ శుద్ధికి ఉపయోగపడిన అది ఫైనల్ స్టెప్ ఫైనల్ స్టేజ్ కాదు ఫైనల్ స్టేజ్ ఏమిటంటే చిత్తమునందు సంసారమును ఎప్పుడైతే మీరు తిరస్కరిస్తారో ఇక మిగిలి ఉండేది ఈశ్వరుడే నేను పోనీ మూడోది ఉండొచ్చు కదా అంటే మూడోది సంసారమైనా ఒకటి ఈశ్వరుడైనా ఒకటి సో నేను నాది అదంతా కూడా సంసారంలో భాగమే సో ఆ విధంగా వచ్చిప్తా మరైతే చిత్తం నిండా ఈశ్వరుడే ఉంటే ఇంకా బ్రతకడం దేనికి అంటే మధ్యత ప్రాణ మనము మానవ జన్మను పొందినది ఈ సంసార విషయములనంతా పరుగులు తీయడం కోసం కాదు అని తెలుసుకుని మనం జీవిస్తూ ఉన్నది ఈశ్వరుని చేరుకున్న కొరకు మాత్రమే కాబట్టి ఆ విధంగా మనం జీవించాల్సి ఉంటుంది అంటే మన ప్రాణశక్తిని మన విజ్ఞానశక్తిని చిత్తము విజ్ఞానశక్తి ప్రాణశక్తి మద్దత ప్రాణాహముల చోట ప్రాణశక్తి ఈ రెండింటినీ కూడా సాంసారిక విషయముల ఎందు వ్యర్థము చేయరాదు ఆ రెండిని ఈశ్వరునకు మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది అల్పములైన విషయముల గురించి చింతన చేస్తూ అది తెలివి కాదు తెలివిటైటం కాదు అల్పములైన విషయాల గురించి చింతన చేయనేకూడదు మనం బుద్ధిని వినియోగించ అంతఃకరణాన్ని మనం వినియోగిస్తే తప్పనిసరిగా ఉత్తమమైన విషయముల మాత్రమే దానిని వినియోగించాలి సో ఆ విధంగా ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ ఉండాలి అయితే లోకం వ్యవహారం అనేది ఒకటి ఉంటుంది కదా మరి దాని మాట ఏమిటంటే ఆ వ్యవహారాన్ని కూడా ఈశ్వరీయ వ్యవహారంగా తీర్చిదిద్దుకోవాలి సర్వభూతు మద్భావం వంసహ భావత స్థిరాత్ స్పర్ధాసూయ తిరస్కారా సాహంకారా వియంతి అని ఒక శ్లోకం భాగవతంలో చెప్పానేమో అనుకుంటా సో ఈశ్వరీయ వ్యవహారం మన లోకం వ్యవహారంలో మనకంటే తక్కువ వాళ్ళు మనతో సమానమైన వాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు అని మూడుగా విభాగం చేసి వ్యవహారం చేస్తూ ఉంటాం అలా కాకుండా అంద తక్కువ వాళ్ళు సమానము గొప్పవాళ్ళు అని కాకుండా అందరి ఎందు ఈశ్వరుణ్ణి దర్శించుట ఎప్పుడైతే అందరి ఎందు ఈశ్వరుణ్ణి దర్శిస్తారో సమానమైన వాళ్ళతో ఉండే స్పర్ధ ఉండదు తక్కువ వాళ్ళ ఎందు ఉండే తిరస్కార భావం ఉండదు గొప్ప వాళ్ళ ఎడలో ఉండే అసూయ ఉండదు ఈ దోషములు ఎప్పుడైతే లేవో ఈ దోషములన్నిటికీ ఆశ్చర్యమనదగిన అహంకారం కూడా అది దానికి బలమే ఉండదు అహంకారము తనంత తాను బలం గలది కాదు అహంకారాన్ని బలపరిచే ఇమోషన్ ఒకటి ఉంటుంది ఒక మానసిక స్పందన ఆ ఇమోషన్ ఆ భావావేషము ఉన్నప్పుడు మాత్రమే అహంకారం బలంగా ఉంటుంది ఇప్పుడు మీరు అసూయ పెట్టుకున్నారనుకోండి మీ అహంకారం గట్టిగా ఉంటుంది అక్కడికి పోదు కోపం తాపం పెట్టుకున్నారనుకోండి అహంకారం గట్టిగా ఉంటుంది ఇతరులు ఏడల ద్వేషం పెట్టుకుంటే సంసార విషయములో ఏడల ఆసక్తి పెట్టుకుంటే లోభము కృష్ణ ఇటువంటివి పెట్టుకుంటే ఆ విధంగా అహంకారం లెచ్చిగా నిలబడి ఉంటుంది ఇది ఈ దోషము ఇప్పుడు నేను చెప్పిన దోషములను అన్నింటినీ అహంకారానికి నిలబడడానికి అవకాశమే ఉండకుండా ఇచ్చింది అహంకారం ఎప్పుడైతే తొలగిపోయినదో అప్పుడు జీవుడే దేవుడుగా నిగ్గుదేలు జీవుడే దేవుడుగా ప్రకటమవుతాడు అలాగే ఉంటాడు దేవుడు అంటే జీవుడే దేవుడు అవుతాడు సో అదే దేవుడు యొక్క యథార్థస్వరూపము ఆత్మరూపంగా మాత్రమే ఈశ్వరుడు సాక్షాత్కరించబడును కాబట్టి ఆ మనం ఆ దిశలో అడుగులు వేయాల్సి ఆ విధంగా మనిషి జీవిస్తూ ఉండాలి ఇదంతా కవర్ చేశాను మనం ఇంకా రీట్యాప్ అంటారు చూడండి గడచిన దానిని ఒకసారి మళ్ళీ మీకు గుర్తు చేస్తూ ఉన్నాను మనం ఇతరులను కలిసినప్పుడు సత్సంగాన్ని మాత్రమే కలిసి ఉండాలి కలిగి ఉండాలి ఎవరిని సత్సంగ రూపంగా మాత్రమే మనం కలుసుకునే ప్రయత్నం చేయాలి సత్సంగం లేకపోతే కలవడం అవసరం సో ఈ క్లబ్బులు లేకపోతే లౌకిక విషయాల కోసం కలుసుకుంటూ ఉండటం ఏనా ఒక లోక వ్యవహార రీత్యా మన యొక్క ధర్మం మన కర్తవ్య రీత్యా కలవడం అది సరే కర్తవ్యకర్మ చేసే సందర్భంలో కలుసుకునేదేదో కలుసుకుంటాము అది కాకుండా సత్సంగ రూపంగా మాత్రమే మనం కలుసుకుంటూ ఉండాలి సత్సంగంతో సంబంధం లేని సమావేశాలు వ్యర్థం అనవసరం అటువంటి సమావేశాల్లో మనం పార్టిసిపేట్ చేయలే కోరుకు బోధ పరస్పరం కథ సాధారణంగా ఈ సభలు అవి చేస్తూ ఉంటాం సభ అంటే ఏంటంటే సభ వేదికపై ఒక డగల మందునో అరడజన మందునో కూర్చోబెడతాను ఒక్కొక్కరు పదిహేను నిమిషాలు మాట్లాడితే కూడా టూ టూ అండ్ హాఫ్ అవర్స్ టైం అయిపోతుంది సో వాడు ఏం మాట్లాడతాడు వేదికపైన ఉన్నవారందరికీ నమస్కారము అని మొత్తం నిశ్చయితే చెప్తాడు ఆ పేర్లన్నీ చెప్తాడు ఆ పేర్లు చెప్పినప్పుడు మనకి తెలుసుకునే ఉంటారు ఒకళ్ళు వెళ్ళితే తెలుసుకుంటాం ఏం చేస్తారు అది సభాపర్యాలు అలాగే ఉంటుంది వారందరికీ నా నమస్కారము నేను ఇప్పుడు ఏం మాట్లాడు ఏం మాట్లాడే ఏదో మాట్లాడాను ఈయన ఇలాగంటి వాడో అలాగంటి వాడో అని ఎవడో నుంచో ప్రశంస వచనాలు పలకడం పలికేసి కూర్చోడం ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు జనాల సమయాన్ని ఉడసాచేసి కూర్చోడం ఆయన రేపు తర్వాత ఇంకొక ఆయన మొదలుపెడతాడు మళ్ళీ ఏమో ప్రశంస వచనాలి ఏది జోక్స్ వేసుకుంటూ ఉండటం సభాసదులను ఆకట్టుకుని ఇట్లా వీడు బాగా మాట్లాడలేడు వాడు బాగా మాట్లాడలేడు ఇది అది ఇది అంత కూడా ఏ సమయం సందర్భం లేకుండా కేవలము ఈశ్వరుని యొక్క భజనము దాంట్లో ఆ అంశం ఏ ఏ కొంత ఈశ్వరుని యొక్క భజనము ఏ కొంత మేరకు ఎంతో అది ఉంటే ఆ సభకు శోభ ఈశ్వరుని ప్రసంగం ఏం నువ్వు నన్ను ప్రశంసించు నేను నిన్ను ప్రశంసిస్తాను అన్నట్టుగాను తర్వాత లోకానికి సంబంధించి లౌకికమైన విషయాలకి సంబంధించిన చర్చలు ఇదంతా కూడా సమయం వేస్తే అటువంటి దానికి అసలు మనం పోనేకూడదు బోధజనక పరస్పరం కథజనుకే మనం కాబట్టి ఏ కొంత మేరకైనా ఏ కొంత లౌకికమైన ప్రశంసాల జన్మలు వాయవాడు పులస వీరి అనుమతితోనే మాట్లాడుతున్నాను ఇలాంటివేవో కొన్ని ఉంటాయి అది అయిపోయిన వెంటనే టాపిక్ ఈశ్వరారాధన రూపంగా మాత్రమే ఉన్నాం అంతే తప్ప ఇతరములైన విషయాల్లో మనం అసలు తలదోత్సనే రాదు సో బోధయంత పరస్పరం కథయంతశ మాన్నిత్యం ఆ విధంగా చేస్తూ ఏమవుతుందండి తుష్యంతి చె అది ఫలము జీవన శైలికి ఫలము ఆ ఉంటుంది శంకరులు భాష్యం చూద్దాము సో మధ్యత ప్రాణా అంటే మయ ఉపసంహృత కరణ ఇత్యథ ప్రాణము అంటే ఇంద్రియములు అని అర్థం ఉన్నది ప్రాణశుద్ధానికి ఇంద్రియము అని అర్థం ఉన్నది ఇంద్రియములను సాంసారిక విషయముల నుండి ఉపసంహరించి అంటే బహిర్ముఖత్వం వెనుకకు లాగి వెనుకకు తీసుకుని వాటిని అంతర్ముఖములుగా చేయుట ఉపసంహృత అని అలాగ వ్యాఖ్యానం చేశారు లేదా అథవా మద్గత ప్రాణాహ మద్గత జీవనాహ ఇత్యథి జీవనము ఈశ్వరుని కొరకు సమర్పితము మనుషులు జీవిస్తూ ఉంటారు ఎందుకోసం జీవిస్తున్నారు అంటే వాళ్ళు ఆ ప్రశ్న వేసుకోరు జనరల్గా ప్రశ్న వేసుకోరు ఏదో జీవించేస్తూ ఉంటారు కానీ తెలిసిపోతుంది ఎందుకోసం జీవిస్తున్నారంటే కొంతమంది ధనం కోసమే జీవిస్తూ ఉంటారు ధనాన్ని ప్రోగు చేయటం కోసమే జీవిస్తారు ఇది ప్రోగు చేసి చేసి చేసి ఏం చేస్తారంటే మేమేమంత తెలివి తక్కువ వాళ్ళు కాదండి మా పిల్లలకి ఇస్తాను పిల్లలకి ఎంత ధనం ఇవ్వాలి పిల్లలకి ఎంత ధనం ఇస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారు మనం ఏమనుకుంటామంటే మన పిల్లలకి ఎంత ఎక్కువ ధనాన్ని వాళ్ళు ఆనందంగా ఉంటారని అనుకుంటాం పొరపాటు అది అర్థం అంటే సంసారం అనేది అలాగే ఉంటుంది ఆ మాయ అలాగే ఉంటుంది అమెరికాలో వారెన్ బర్ఫెక్ట్ అనే ఒక పెద్ద కోటీశ్వరుడు ఉన్నాడు దీ గేట్స్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో సంపద గలవాడు అమెరికన్ అతనే అంటారు రెవల్యూషన్లు ఏవో ఉంటాయి వారెన్ బర్ఫెక్ట్ అతను ఒక డిక్లరేషన్ ఇచ్చాడు నా కొడుకులకి కొడుకు కూతురును వాళ్ళిద్దరికీ నా తరఫు నుంచి నేను ఏ సంపదను ఇవ్వను వాళ్ళకి చదివించడం అయిపోయింది వాళ్ళ ప్రతి ఒళ్ళే చదివించేశాడు ఉద్యోగాలు చేసుకోమన్నాడు వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ సంపదని వాళ్ళు బిల్డప్ చేసుకోవడమే తప్ప నా సంపద వాళ్ళకేమీ ఇవ్వను నేను సంపాదించినది అంటే తనకు చిత్రార్జితం వస్తే అది వాళ్ళకి ఎలాగ వెళ్తుంది లా ప్రకారంగా తను స్వయంగా సంపాదించినటువంటి కోట్ల డాలర్ల సంపద ఈ ఏడీ కూడా నేను వాళ్ళకి ఇవ్వను ఎవరూ చెప్పేశాడు ఆయన నేను మీకు ఇవ్వను మీరు కష్టపడి సంపాదించుకోండి శివుడు వర్క్ చేసుకుంటే డబ్బు వస్తూ ఉంటుంది మీరు సంపాదించుకోండి అని చెప్పాడు అదంతా కూడా దాన ధర్మాలకు ఇచ్చేసాడు అంత మొత్తం సంపద తప్ప సో ఆ విధంగా దృష్టాంతం ఎందుకు చెప్పాడంటే మనం పిల్లలకి బాగా సంపాదిస్తే వాళ్ళు అభివృద్ధిలో ఉంటారు వాళ్ళకి మనము ఆనందాన్ని చేకూర్చిన వాళ్ళమవుతాము అని అనుకుని డబ్బు పూపిస్తూ వాళ్ళేమో అమెరికాయో దుబాయ్యో పోయాడు అను కొన్ని మీరు రూపాయలు వాడికి ఎందుకండి వాడి వాడి డాలర్ విలువ యాభై రూపాయలు ఉంటుంది వాడే ఇచ్చేదంతా మాత్రాన వాడు డబ్బు పోగేస్తూనే ఉంటాడు మీ రూపాయలతోటి వాడికి ఎందుకు కాబట్టి జీవితాన్ని ధనమును ప్రయోగ చేయట కొరకు వెచ్చించుట చాలా దుర్వినియోగం ఎంతో కొంత జీవనానికి కావాల్సింది సంపాదించాలి తప్ప కొంతమంది అలా జీవనాన్ని అలాగే ధనగత ప్రాణ వాడి మీకు వాడి ప్రాణం ఎక్కడుంది రాణ అంట ఇప్పుడు మా చిన్నప్పుడు మనిషి ఇక్కడ ఉంటాడు ప్రాణం ఎక్కడో ఉంటుంది సో మాయాబారా మాయాబజారా లేకపోతే మాయల ఫకీర్ మాయల ఫకీర్ వాడి ప్రాణం ఎక్కడుంది అంటే అక్కడెక్కడో గుహ గుహలో ఓ చిలక ఉంటుంది ఆ చిలకలో వీడి ప్రాణం ఉంది అదేవిధంగా ఈయన ప్రాణం ఎక్కడుందంటే వారి బెడ్రూమ్లో ఆ మంచం కింద వినపెట్టింది దాని లోపల ఉంది వారి ప్రాణం ధనగత ప్రాణ కొంతమంది భోగ భోగగత ప్రాణ భోగాలు ఈ భోగం ఆ భోగం మొత్తం జీవితం అంతా కూడా భోగాల మీద వినియోగిస్తారు ఇంకొక టైప్ ఉంది వాళ్ళది ఏమిటంటే స్వర్గగత ప్రాణ ఈ లోకంలో వాళ్ళేం భోగాలు పెద్ద పట్టించుకోరు కానీ దేహత్యాగం అయిన తర్వాత స్వర్గానికి పోయి అక్కడ మేం భోగాలు అనుభవిస్తాము మరి ఈ జీవితం ఎందుకు స్వర్గాన్ని పొందటానికి ఈ జీవితము పెట్టుబడి కాబట్టి ఈ జీవితాన్ని మనం పెట్టుబడిగా చేసుకుని ఈ జీవితంలో సుఖపడ్డామనే ఆలోచన పెట్టుకోకుండా స్వర్గాన్ని పొందటానికి కావలసినటువంటి క్రతువులు వ్రతములు పూజలు దానములు తీర్థయాత్రలు ఇంకా ఇలాంటివి ఏవైనా ఎన్నైతే ఉన్నాయో అవన్నీ చేసుకుని దేహాన్ని చాలించినట్లయితే మన విమానం వస్తుంది ఆ విమానం వెళ్ళవో మనం స్వర్గానికి వెళ్ళిపోవచ్చు స్వర్గము రంభ ఉర్వశి అప్సరా చాలా ఉంటారు వాళ్ళు వినోద కాలక్షేపానికి ఏమి చూసుకోకూడదు కానీ క్రికెట్ మ్యాచ్ మాత్రం ఐపీఎల్ ఉండదు స్వర్గంలో స్వర్గంలో రంభావర్ మి డ్యాన్సే ఉంటుంది మీకు ఇష్టం అవ్వాలి అయిపోయినా చూసుకో ఐపీఎల్ ఇల్లు చూడాలని అవుతారు ఉండదు ఐపీఎల్ ఉండదు అడిగితే స్కోర్ ఎంత అని చెప్పి నాథుడు ఉన్నాడు స్వర్గంలో చూసుకోండి మళ్ళా మీకు స్వర్గం కావాలంటే స్కోర్ ఎంత అంటే చెప్పి నాథుడు ఎవరు ఉన్నాడు అది కాబట్టి స్వర్గం కావాలా అవసరం లేదు సెటిల్ చేసుకుంటే ముందే మీకు హెచ్చరిక చేసేస్తాం సో కాబట్టి కొంతమంది స్వర్గగత ప్రాణ ఈ జీవితాన్ని స్వర్గానికి పెట్టుబడిగా ఉపయోగిస్తారు అలా ఉండకూడదు జీవితాన్ని ధనము కోసము ధర్మార్థకామానికి మూడిని మూడు చెప్పే కదా భోగాల కోసం అంటే కామపురుషార్థం ధనం కోసం అంటే అర్థం స్వర్గం అంటే ధర్మం ఆ మూడు పురుషార్థాలు అలా ఉండకూడదు నాలుగవది ఇంకో పురుషార్థం ఉన్నది మోక్షము మోక్షము అంటే జీవితం యొక్క లక్ష్యము ఒక్కటియేదేమంటే ఈశ్వరుని సాక్షాత్కారము ఈశ్వరుని చంద్రుట అందుకోసమే జీవిస్తున్నాము మద్గత ప్రాణ ఆ విధంగా ఎవరైతే ఉంటారో వారు బోధయంత అవగమయంత పరస్పరం అన్యోన్యం ఒకరికి ఒకరు తెలుపుడు చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు దృష్టి క్లాస్ మీద స్టడీస్ అధ్యయనం మీద ఉండాలి ఎప్పుడు దృష్టి అలాగే ఉండాలి ఎప్పుడు ఒకరికి ఒకరు తెలుపుడు చేసుకుంటూ ఉండాలి సహాయం చేసుకుంటూ క్లాస్ టైం అవసరమైతే తెలుపులు ఇన్ఫామ్ చేసుకుంటూ అక్కడ ఏదైనా సంస్కృతం తెలియకపోతే ఆ సంస్కృతాన్ని తెలుపులు చేసుకుంటూ అలా పరస్పరము ఆత్మ విచారము అనే విధంగానే మనం సమయాన్ని వెచ్చించాల్సి అంటే కథ పరస్పరం ఒకరితో ఒకటి కలుసుకునే సందర్భం వస్తే ఆ రకమైన ఆధ్యాత్మిక ప్రసంగమే ఉండాలి కానీ ఆ వ్యావహారిక ప్రసంగము ఉండకూడదు ఇప్పుడు సపోజ్ మీరు అందరూ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి అలవాటులో ఉన్నారనుకోండి అప్పుడు ఇద్దరు కలుసుకుంటే ఏమిటి ప్రసంగం ఉంటుంది ఎవరి ఈ స్టాక్ బాగుంటుందా ఆ స్టాక్ బాగుంటుందా కొత్తగా ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి ఇవే ఉంటాయి చర్చలు నిజానికి నేను చిన్నప్పటి నుంచి అనుకునేవాడిని ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగులు కలుసుకుంటే చర్చ దేని గురించి ఉంటుందో తెలిసిన డిఏ దానికి తెలుగు అనువాదము కరువు భత్యము ఈ కరువు భత్యం అన్నది ఎప్పుడు వచ్చిందంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే రోజుల్లో బెంగాల్లో కరువు వచ్చింది కరువు వచ్చినప్పుడు బ్రిటిష్ వారి దగ్గర ఉద్యోగం చేసేటువంటి ఉద్యోగుల కోసమే కరువు భత్యం ఇచ్చేవారు తర్వాత వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేశారో అక్కడ కరువు ఉన్నట్లయితే జీతంతో పాటుగా కరువు భత్యం ఇచ్చేవారు ఇప్పుడు కరువు భత్యం ఇప్పుడు కరువు భత్యం ఇవ్వాల్సిన అవసరం ఏముంది సో కానీ అది అలా ఉండిపోయింది డిఏ డిఏ గురించే చర్చ ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగులు కలిస్తే డిఏ నేను ఇద్దరు అడిగాను కూడా ఇద్దరు సంస్కృత పండితులు కలుసుకున్నారు ఒకసారి నేను అక్కడ ఉన్నా వాళ్ళిద్దరూ కలుసుకున్నారు ఫస్ట్ టైం కలుసుకున్నారు మధ్యంగా మిమ్మల్ని చూడలేదు ఇరవై ఏళ్ళు అయిపోయింది చూసి మీ పిల్ల పీచు అంతా అన్నయ్య ఆ తర్వాత ఏమన్నా మీ స్కేల్ ఏమిటి డిఏ ఏమిటి చర్చ మొదలైంది నేను అక్కడే ఉన్నాను గంట సేపు వెయిట్ చేశాను సిక్స్ కలుసుకున్నారు సెవెన్ దాకా కూడా వాళ్ళ చర్చ అయిపోయింది అయిన తర్వాత అడిగాను ఏమండి సిక్స్ నుంచి సెవెన్ వన్ అవర్ మీరిద్దరూ కలిసి మాట్లాడుతున్నారు కదా సంస్కృత సాహిత్యం గురించి కానీ వ్యాకరణం గురించి కానీ మీరు చెప్పే పాఠం గురించి కానీ వారు చెప్పే పాఠం గురించి కానీ ఒక్క ప్రసంగం ఒక్క వాక్యం కూడా లేకుండా ఏమండి సంస్కృతం అంటే నీకు అంత అంత ప్రేమ లేకుండా ఉండడం ఏ న్యాయము అన్ని రెండు ఉదయాలు ఎప్పుడు ఉంది సంస్కృతం అంటే ఆ సంస్కృతం నీకు నాకు తెలీదా చాలా లేక కబుర్లు సో ఎందుకు చెప్పానంటే లౌకికమైన వ్యవహారాలు కొద్దిగా ఉంటాయి కానీ వాటికి తోడుగా మన స్వరూపానికి సంబంధించినటువంటి ప్రసంగము ఆధ్యాత్మిక ప్రసంగము ఒకరికి ఒకరు తెలుపులు చేసుకుంటూ బోధయంత పరస్పరం అన్యోన్యం కథయంత జ్ఞానబల వీరై విశిష్టం మా ఆ సమాసాల మాం కథయంతశ్చ నా గురించి ప్రసంగం చేస్తారు నా గురించి అంటే అక్కడ చెప్పేవాడు శ్రీ భగవాను వాచ కనుక భగవాను గురించి ప్రసంగము ఉండవలము భగవానుడు అంటే భగవానుడు అంటే భగము గలవాడు శంకరులకు షన్మత స్థాపన ఆచార్య అని పేరు అండి ఆ పేరు ఒక అంటే ఆయన ఆరు స్థాపించిన ఆచార్యులు ఆరు స్థాపించిన ఏంటండి ఎవడైనా ఓ మతం స్థాపిస్తారు ఆయన అది కూడా చేయలేదు హిందూ మతంలో పుట్టాడు తప్ప ఆయన ఆయన హిందూ మతం కొత్తగా మొదలు పెట్టాడా లేదుగా ఇప్పుడు క్రైస్తు క్రిస్టియన్ మతాన్ని మొదలు పెట్టాడు బుద్ధుడు బౌద్ధ మతాన్ని మొదలుపెట్టాడు శంకరులల్లా శంకర మతాన్ని మొదలుపెట్టాడా లేదుగా హిందూ ధర్మంలో సనాతన ధర్మంలో పుట్టారు అదే ధర్మాన్ని ప్రచారం చేశారు దాంట్లోనే భాష్యాల ఉంది కాస్త దానికే సేవ చేశాడు తప్ప కొత్తగా మతాన్ని ఏమి స్థాపించలేదే ఒక మతమే ఆయన స్థాపించలేదంటూ ఉంటే ఈ ఆరు మతాలను స్థాపించడం ఏమిటి షణ్మత స్థాపనాచార్య అంటే జనాలు ఏదో ఉంటారు ఇక్కడ దాని అభిప్రాయం భగవాన్ అనే దాంట్లో ఆరు గుణములు గలము భగ గలవాడు భగము గలవాడు ధనవాన్ అంటే ఏంటండి ధనము గలవాడు గుణవాన్ గుణము గలవాడు భార్యావాన్ అంటే భార్య గలవాడు ఏదు గృహవాన్ అంటే గృహము గలవాడు భగవాన్ అంటే భగము గలవాడు ఏంటండి భగము దాని అర్థం ఏంటి అంటే ఆరు గుణములు గలవు ఈ ఆరు గుణములు నిండా గలవాడు అది ఆయన శంకరులు ఎప్పుడూ చెప్తూ ఉంటారన్నమాట గిటాభాష్యంలో ఈ భగ అనే పదాన్ని ఆయన అనేక చోట్ల దాన్ని గుర్తు చేస్తూ ఉంటారు విష్ణు పురాణం నుంచి వస్తారు కొంకొక చేశారు ఒక చోట మూఢోధ్యాయంలో కూడా ఆ ఆరింటిని గుర్తు చేస్తూ ఉంటారు సమాసం వేసి భగవాన్ని వచ్చినప్పుడల్లా ఓ సమాసం వేసి ఆరు లక్షణాలు చెప్తూ ఉంటాం అలా ఇప్పటికే చాలాసార్లు చెప్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆరు కాకుండగా మూడు చెప్పి ఆది శబ్దాన్ని చెప్పారు ఈ ఆరు ధర్మములు గల ఈశ్వరులు ఏమిటి ఆరు జ్ఞానము అంటే జ్ఞానము అంటే జ్ఞానము సో నాలెడ్జ్ అది సమగ్రముగా గలదు పూర్ణముగా గలదు మీకు నాకు నాలెడ్జ్ ఉంటుంది తక్కువగా ఉంటుంది అంటే పరిచ్ఛిన్నంగా లిమిటెడ్గా ఉంటుంది కానీ ఈశ్వరుని యొక్క నాలెడ్జ్ ఏమిటి పూర్ణము కాదు బలము మీకు నాకు బలం ఉంటుంది కానీ ఎంత బలం ఏదో కొద్దిగా బలం పది కేజీలు బలం పది కేజీలు ఎక్కగలరు బరువు ఇంకొకటి ఎక్కువ బలం ఉన్నవాడు రెండు వందల కేజీలు ఎత్తుతాయి మరి దేవుడికి ఎంత బలం ఉంది అంటే చూడ చూడప్ప ఈ సృష్టి మొత్తంలో ఎంత బలం ఉందో అంత బలము దేవుని ఎందుకు గలండి వీర్య అంటే పరాక్రమము అంటే ఏదైనా ఒక పని చేయాలంటే ఉత్సాహంగా ముందుకు ఉరుకుక అది పరాక్రమము అంటారు అంటే మన్ను తిన్న పాములో ఒకచోట పడు ఉండడం కాకుండా ఉత్సాహంగా ముందుకు నడిచే లక్షణాన్ని పరాక్రమము చాలామందిలో ఈ పరాక్రమ లక్షణం ఉండదు వీరికలా మన్ను తిన్న పాము అని తెలుగులో సామెత అలాంటి మన్ను తిన్న పాము అంటే ఏమయ్యా భగవద్గీత క్లాసుకి పదవాయా అంటే వెళ్ళలేవాయా పకోడీలు కాఫీ వస్తున్నాయి అది పూర్తి చేసి వెళ్దాం అంటే మొదలైపోతున్నాయ మొదలయ్యి ఎక్కడికి పోతుంది అక్కడికి పోదాం ఆరింటికి మొదలైతే ఏడున్నర దాకా అలా సాగుతూనే ఉంటుంది ఎక్కడికి పోదు వెళ్దాం కాఫీ అయ్యాక ఎక్కడికి ఆయన స్వామి టెంటర్ అన్నాడు ఉంటాడు ఏం కనగట్లేదు ఇలాగే భగవద్గీత క్లాసు విన్నామని కూడా ఆలోచన అదేదో వింటే కొడుతుంది అన్నట్టు అది కూడా ఎక్స్పరెస్డ్ తెలుగులో ఇవరి సావితలో భగవద్గీత వింటే ఏం కొడుతుందా మిమ్మల్ని అది ఏం కొడుతుంది అన్నట్టుగా ఇక్కడ భగవద్గీత అతికిపోతారేమని అంటే మీద కూడా కొడుతుందేమో దిక్కుమాల భగవద్గీత అన్నట్టుగా తెలియ సో పరాక్రమం వీర్యం ఉత్సాహంగా ముందుకు కాబట్టి భగవద్గీత పుస్తకం ఒకటి కావాలని అంటే నేను అంటాను ఒకటో ప్లాట్ఫామ్ మీద ఉందండి మీరు వెళ్ళండి ఇప్పుడే వెళ్ళండి అంటాను ఓహో అలాగా వెళ్తాను ఎప్పుడు వెళ్తాం నేను జూలై నెలలో రాజమండ్రి వెళ్తున్నామండి అప్పుడు ఒకటో ప్లాట్ఫామ్ మీద కొనుక్కున్నా ఏం చెప్పమంటాను సో అలా కాదు ప్రతి ఆ నిరుత్సాహం ఉంటుంది పూర్ణమైన ఉత్సాహం ఎప్పుడైనా సూర్యుడు ఆలస్యంగా రావడం ఎరుడా చంద్రుడు ఆలస్యంగా వస్తాడా వాయుదేవుడు ఎప్పుడైనా బద్ధకిస్తాడా సోమరిధనంగా ఉంటాడా ఈశ్వరుడు అంటే అలాగే ఉంటాడు సో జలములు విసిగిస్తున్నాం ప్రవహించి ప్రవహించి ఇంకే మేము ప్రవహించడం కొద్దిసేపు మానేస్తాయంటాయా జలములు భూమి మోసి మోసి ఉన్నాను కొద్ది రోజులు మోయడం యొక్క వీర్యము ఆ పరాక్రమము ఉత్సాహశక్తి సకల ప్రాణుల సకల భూతముల ఎందు నిండి ఉన్నది జ్ఞానబల వీర్య వైరాగ్యము ఈశ్వరుడు పూర్ణమైన విరక్తుడు ఆయనకేమీ రాగద్వేషాలు ఉండవు వైరాగ్యం పూర్ణమైన వైరాగ్యం నాలుగు ఇక సంపద ఐదవది సంపద సౌందర్యం ఈ సృష్టిలో ఎంతటి సంపద గలదో అదంతా ఈశ్వరుడు ఈ సృష్టిలో ఎంతటి సౌందర్యము గలదో సత్యం శివము సుందరం అదంతా ఈశ్వరుడు సో ఈ విధంగా ఈ ఆరు లక్షణములను తన పూర్ణముగా కలిగి ఉన్నవాడు కనుక ఈశ్వరులకు భగవంతులకు భగవానుడు అని పేరు షడ్ షద్గుణములు భగ అంటే షద్గుణములు గలవాడు సో భగవాను యొక్క ఈ షడ్గుణములను కలిగి ఉండుట అనే లక్షణాన్ని జనాలకి బోధించినటువంటి ఆచార్యుడు శంకరుడు అంచేతనే ఆయన్ని షడ్గుణ స్థాపనాచార్యుడు అాలే అల్లాఅన్నానికి అల్లా అన్నా మర్చిపోయో లేకపోతే కొంచెం సింబాలిక్గా చెప్పడం మన వాళ్ళకు అలవాటు షడ్గుణ స్థాపనాచార్యుడు అన్న మానేసి షణ్మత స్థాపనాచార్యుడు అన్న మత వన్నా గుణం అన్నా ఒకటే ఆ సందర్భంలో కాబట్టి ఈశ్వరుడు గురించి ఇలాగే చెప్తారు శంకరుడు ఈశ్వరుడు వైకుంఠంలో ఉంటాడు ఆయన నాలుగు చేతులు ఉంటాయి లేకపోతే హెవెన్లో ఉంటాడు ఆయన గాడ్ తండ్రి కొడుకుగా ఉంటాడు లేకపోతే కైలాసంలో ఉంటాడు అర్ధనాదీశ్వరుడే ఉంటాడు ఇలాగ ఎక్కడ చెప్పరాయన ఆ రకంగా పరిచయం చేయరు ఆ రకంగా మీరు కావాలంటే తీసుకొచ్చి ఉపాసన కోసము ఈశ్వరుని అలా పరిచయం చేయరు మరి అలా పరిచయం చేస్తారు ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్ యశస్ శ్రేయ జ్ఞానవైరాగ్యోశ్చవ షణ్ణాం భగ ఇతరణ ఆరు గుణములు సర్వవ్యాపకంగా ఉంటాయి ఈ గుణములు ఆరు గుణములు తన ఎందు కలిగి ఉండే ఆ అఖండ సచ్యుత్ పరమాత్మ అదిగా అని పరిచయం చేస్తాడు అందుకోసమే ఆయనకి షన్మత స్థాపనాచార్యుడు పేరు వచ్చింది అది అర్థం మామూలుగా పంచాయతనం అనేది చూపించి ఇంట్లో ఆరు ఉన్నాయి కాబట్టి ఆరు శంకరాచార్యులే పెట్టారు అని ఆ సందర్భంలో అలా చెప్పచ్చు అయితే శంకరాచార్యులే పెట్టారంటే దాని ముందు మనకి ఒక శ్రద్ధ నిర్మాణమై మనం ఆ ఆరాధన చేసుకుంటాము అనే ఉద్దేశంతో అలా చెప్తారు కానీ శంకరాచార్యులు ఓ బరిని ఒకటి పెట్టి దాంట్లో ఆరు జ్ఞానబల వీర్యాది ధర్మై విశిష్టం మా ఇది ఒక మొదటిసారి కాదు ఇది పదోసారి అయ్యి ఉంటుంది తుష్యంతి చరితోషం ఉపయాంతి అది నాకు ఇచ్చేస్తావా ఇచ్చేసి నాకు ఇస్తావని తీసుకొచ్చావా ఇవ్వవా నాకు ఇచ్చే మనతో నాగెవ్వవా ఇవ్వట్టు పెట్టుకుంటావా కూర్చో నాకు ఇవ్వడానికి తీసుకొచ్చే అనుకున్నాను నేను సో తుషి అండి అంటే పరితోషము ఉపాయాన్ని అంటే పరితోషమును పొందేదారు తోషము అండి నేను మీకు ప్రశ్న అడిగితే చూడండి చిన్నపిల్లలు ఉన్నారనుకోండి చిన్నపిల్లలు తల్లిదండ్రులు ధనవంతులు కాకపోవచ్చు గేదవాళ్లే కావచ్చు పాకలోను లేకపోతే గుడిసెలోను ఉడి వాళ్లే కావచ్చు తల్లిదండ్రులు చిన్నపిల్లలకి మీకు చాకులెట్ పెడితే వాళ్ళు సంతోషపడిపోతారు అన్నా కదా ఇంకేం అక్కర్లా ఆకలి వేస్తే ఏడి చేస్తారు కడుపు నిండా అన్నం పెడితే లేకపోతే పాలు ఇచ్చేస్తే లేకపోతే చాకులెట్ పెడితే చిన్నపిల్లలు ఏమైపోతారు సంతోష పడిపోతారు ఇంకా అంతకంటే ఏమీ అక్కర్లేదు చిన్నపిల్లల్ని సంతోషపెట్టడానికి మీరు ఏమీ అక్కర్లేదు వాళ్ళు కడుపు నిండిపోయిందనుకోండి ఆక వస్తువు ఇచ్చేస్తే సంతోషపడిపోతారు చాలా తేలికగా మీరు చిన్నపిల్లల్ని సంతోషపెట్టచ్చు పెద్దవాళ్ళని సంతోషపెట్టండి చూస్తాను నేను సో ఆ అమాయకత్వం ఆ పెద్ద నిండు మనస్సు నిండు హృదయం ఎందుకంటే చిన్నపిల్లల హృదయం నిండుగా ఉంటుంది ఆ నిండుతనం ఉండడంతో సంతోషపడుపుతారు చాకలి తీస్తే నేను సంతోషపడిపోతాను మనం కూడా అటువంటి ఆ పూర్ణత్వాన్ని ఆ నిండుతనాన్ని అమాయకత్వాన్ని మనం మళ్ళీ తిరిగి సంపాదించుకోవాలి పరితుష్యంకి అంటే పరి అంటే సర్వత ప్రతి అంశంలోనూ సంతోషమే కాఫీ ఇచ్చాను అనుకోండి సంతోషం కాఫీ లేదండి టీయే ఉంది కొన్ని టీకి సంతోషమే టీ కూడా లేదండి మజ్జిగే ఉంది దానికి సంతోషమే మంచినీళ్ళండి చల్లటి మంచినీళ్ళు దానికి సంతోషమే ఎటు సంతోషమే దేనికైనా సంతోషమే సంతోషం తప్ప ఇంకేమీ లేదు కొంచెం శరీరానికి ఇబ్బందిగా ఉంది శరీరం అన్న తర్వాత ఎవరో వచ్చి తప్ప శరీర ధర్మాలని శరీర ధర్మాలని శరీర ధర్మాలుగా మాత్రమే గుర్తించాలి తప్ప వాటిని తన నెత్తిమీద వేసుకోకూడదు దానికే సంతోషపడతాడు ప్రతిదానికి సంతోషపడ్డం జ్వరం వచ్చిందనుకోండి జ్వరం వచ్చినా ఒక ఆయన ఎందుకని జ్వరం వచ్చేప్పుడు ఎదురుకుండగా వైద్యుడు ఒకడు కనపడ్డాడండి ట్యాబ్లెట్ తెచ్చి పెట్టాడు ఇంకా అంతకంటే వేరే కావాల్సిందే ఉందని దానికి సంతోషం సో ఆ విధంగా ఆ సంతోషపడ్డానికి బాహ్యం మందులే వస్తువులను బట్టి సంతోషం రాదు అది బయట నుంచి లోపలికి రాదు లోపల నుంచి బయటికి రావాలండి మన హృదయంలో ఆ నిండుదనం ఉండాలి ఆ నిండుదనం ఎప్పుడు వస్తుంది మీరు సంసారానికి సంబంధించిన విషయాలని హృదయంలో పెట్టి కూర్చున్నారనుకోండి మీకు నిండుదనం ఎందరూ రాదు బ్యాంక్ అకౌంట్ హృదయంలో పెట్టుకున్నారనుకోండి నిండుదనం వస్తుందా బ్యాంక్ అకౌంట్లో లక్ష్య ఉందనుకోండి నిండుదనం వస్తుందా ఒకప్పుడు లక్ష అంటే గొప్ప ఇప్పుడు లక్ష అంటే ఏమీ విలువే లేదు లక్ష్మి నుండి వచ్చింది లక్ష లక్ష్మీదేవి కూడా పేరు మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే లక్ష అంటే ఎంతండి లక్షకి అవన్న అసలు విలుగుందా లక్ష్మీదేవి ఆశ్చర్యపడితో ఉండాలి ఏం పేరప్పాయి లక్ష్మీ అంటే లక్షలు ఉన్నాయి లక్ష్మీ దగ్గర అంటే చెప్పుకోవడానికి కూడా సిద్ధి అన్నట్లుగా కోటి ఉంటే ఏమైనా సంతోషం కలుగుతుంది కోర్టు ఉంది అకౌంట్లో బ్యాంకులో కోర్టు ఉంది వాడికి సంతోషం ఉంటుందా సంసార వస్తువులను బట్టి హృదయంలో సంతోషము ఉండుతా అనేది కాదు మీరు హృదయం నుండి ఆ సంసారాన్ని తీసి ఆమల పారవయిచి ఆ హృదయంలో షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడైన ఆ భగవానుణ్ణి మీరు పెట్టుకున్నారనుకోండి ఈశ్వరుణ్ణి మచ్చిత్తా రామనామం పెట్టుకున్నారనుకోండి సో ఆమె నిరాబయన్నది నాకు అమూల్యమైన నిధి దొరికిందయ్యా నిధి ఏమిటో తెలుసిన నిధి రామనామం ఏదో అంది హిందీలో నాకు గుర్తు లేదు అమూల్యమైన నిధి దొరికి ఈ ఈ తుచ్చమైన ఈ నశ్వరమైన కల్పితమైన ఈ సంసారాన్ని నేను దాటివేసినాను రామరత్న అన్న ఈ జూఠా సంసార దీన్ని నేను దాటివేసినాను నాకు అమూల్యమైన రత్నము కోహినీరు రత్నం ఎందుకు పనికిరద్దు అది ముందు రామనామం అనే రత్నము నాకు దొరికినది నా హృదయం నిందుగా ఉన్నది అని అంటున్నాను కాబట్టి హృదయంలో మనం ఈశ్వరుణ్ణి నింపుతుంటే హృదయం నిందిగా ఉంటుంది ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది చుట్టుముట్టూ ఉన్న పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నా సంతోషమే ప్రతికూలమైన సంతోషమే ఒకడు మనని సత్కారం చేస్తాడు సంతోషం ఇంకొకటి సత్కారం చేయకుండా ఏదో పుల్లమాట ఒకటి అనే సవ తొలిగిపోతుంది దానికి సంతోషం పుష్యంతి చ సంతోషం తప్పింకేం లేదు సో ఆ విధంగా నిండైన హృదయమును కలిగి ఉంటారు గనుక అమాయకులుగా ఉంటారు గనుక వరెప్పుడు కూడా సంతోషాన్నే పొందుతూ ఉంటారు రమంతి చాప్నువంతి ప్రియ సంగత్యా ఇవా రమంతేంటే రతిని పొందేద్దరు రతి అంటే దానికి దృష్టాంతం రతి అంటే మనస్సుకు కలిగే ఒక ఉల్లాసమే రతి కూడా కానీ పర్టికులర్ కాంటెక్స్ట్ని బట్టి ఎలాగంటే ప్రియుడు ప్రియురాలి కొరకు ఎదురు చూచుతున్నాడు ఇప్పుడు మామూలుగా అలాగా నేను నిన్ను బీచ్ వడ్డును కలుస్తాను అని ఈయన ఆమెకు ఫోన్ చేసి చెప్తాడు సిక్స్ అయ్యేప్పటికీ నిన్ను బీచ్ వద్దున నిన్ను కలుసుకుంటాను వీడు ఫైవ్ థర్టీకే వెళ్ళి బీచ్ టికెట్ కూర్చుంటాడు ఫైవ్ థర్టీ అలా చేస్తూ ఉంటాడు ఆమె వచ్చి ఆమె కోసం ఫైవ్ థర్టీ ఫైవ్ అవుతున్నా అయినా ఇంకా కనపడదు సిక్స్ ఫిఫ్టీన్ అయినా కూడా ఆమె కనపడదు అప్పుడు సడన్గా ఆమె కనపడదు కనపడితే వాడి హృదయానికి ఎంత ఉల్లాసం కలుగుతుంది ఆమె కనపడింది ఏమైనా పళ్ళా ఫలవాలు అయితే మిఠాయి ఏమైనా పెట్టిందా ఏమీ లేదు ఇంకా కనపడింది ఇంత దూరంగానే కనపడింది కనపడగానే వాడి హృదయానికి ఉల్లాసం కలుగుతుంది ఆ విధంగా మీకు శ్రీకృష్ణుడు గుర్తుకు రాగానే రామనామం స్మరణకు రాగానే భగవద్గీత శ్లోకం భావనకు రాగానే మీకు అటువంటి ఉల్లాసం కలుగుతుందా అది ఆ వైపు ప్రయనించాలి ఈ దృష్టాంతం ప్రియుడు ప్రియురాలి దృష్టాంతము ఈశ్వరుని యొక్క భక్తికి దీన్నే దృష్టాంతంగా చెప్తారు సర్వత్ర ఉపనిషత్తుల్లో ప్రారంభమైంది బృహదారం యథా ప్రియయా సంపరిష్ అక్కడ ప్రారంభమైంది అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఇదే దృష్టాంతం భాగవతంలో ఎన్నో ఎందుకంటే దానిని మించిన పోలిక మీరు పట్టుకోలేరు ప్రియుని కోసము ప్రియురాలు లేక ప్రియురాలి కోసము ప్రియుడు ఎదురు తెన్నులు చూసే సందర్భంలో ఆ ప్రియుడు లేక ప్రియురాలు కనపడిన వెంటనే కలిగే ఒక నిండుదనం ఒక పూర్ణత్వం ఒక సంతోషం ఆనందం అది ఎటువంటిదో ఈ ప్రియ సంగత్యా ఇవ అంటున్నారా ప్రియుని సమావేశం ప్రియుణ్ణి కలిసినప్పుడు ప్రియురాలికెంతటి ఆనందం కలుగుతుందో అంతటి ఆనందం గోపిక దృష్టాంతం అంటే అదే అంతే కానీ గోపికలు అంటే వాళ్ళు ఇల్లు వాళ్ళ ఇళ్ళు పెట్టుకుని ఏదో చేశారని కాదు ఇది ఇదే అర్థం గోపిక గీతలు వాటన్నిటికీ సమాధానం ఇలాగే మీరు గోపిక అంటే భక్తుడు అని అర్థం గోపికకు ప్రియుడు శ్రీకృష్ణుడు కనపడిన వెంటనే ఆమె ఉప్పొంగుతుంది అంటే భక్తునకు భగవాను భావన కలుగగానే మనస్సు ఆనందంతో ఉప్పుతుంది గోపిక దృష్టాంతాన్ని అలాగే అర్థం చేసుకోవాలి అంతేగాని అందరూ కలిసి కోలాటలోను డాన్స్లోను కాదు సో ప్రియ సంగత్యేవ రతిని ప్రాప్నువంతి ప్రియురాలి కలయికతో సమావేశంతో ఎటువంటి రతి మనస్సు యొక్క ఉల్లాసము కలుగును ఈశ్వరుని యొక్క భావన చేత అటువంటి ఉల్లాసము కలుగును అది అభ్యాసం చేత వస్తుంది జెనోవా ద బిషప్ ఆఫ్ జనోవా అని ఒక ఆయన ఉండేవాడు నేను దీన్ని బరిట్రాన్ రష్యల్ పుస్తకంలో చదివా బెట్రాన్ బెట్రాన్ కాదు సారీ ఆల్ దస్ హక్సీ ఫిలాసఫర్ ఒక ఆయన ద పెరనియల్ ఫిలాసఫీ అన్న పుస్తకం ఒకటి ఆ పుస్తకం ఇంగ్లీష్లో ఉంటుంది రాసిన వాడు ఆల్ దర్ హెక్స్లీ అనే బ్రిటిష్ ప్రొఫెసర్ ఫిలాసఫరు కానీ ఆ పేరు చెప్పకుండా ఆ భాష కాకుండా తెలుగులోకి అనువాదం చేసి ఇది ఎవరిలో మీరాబాయో లేకపోతే త్యాగరాజో లేకపోతే రామదాసో రాసేయడాన్ని ఎంచుకుంటారు అలా ఉంటున్నా పుస్తకం లేకపోతే శంకర భక్ ఉత్పాదు వీడు అనువాదం చేసి పెట్టాడు అలా ఉంటుంది పుస్తకం చాలా వీళ్ళు కానీ ఇంగ్లీష్ కొంత టఫ్ ఉంటుంది ఇట్ ఇట్ డన్ మేక్ ఈజీ రీడింగ్ ఇంగ్లీష్లో మంచి ప్రౌఢమైన పరిజ్ఞానం ఉంటే కానీ రీడింగ్ బాగుండదు అక్కడి నుంచి ఒక దృష్టాంతం ఈ టాపిక్ ని ఆయన డిస్కస్ చేశాడు చాలా బాగా డిస్కస్ చేశాడు దాంట్లో ఆయన అంటాడు ఈ బిషప్ ఆఫ్ జనోవా జనోవా అనే నగరంలో బిషప్ గొప్ప తపస్యాలి ఈశ్వర ఆరాధకుడి మతం మాట నేను చెప్పట్లా నేను ఈశ్వర భక్తి గురించి దృష్టాంతంగా చెప్తున్నా ఆయన దగ్గరికి అక్కడ ఒక సెయింట్లీ పెరిస్ అనమాట అతని దగ్గరికి ఓ భక్తుడు వెళ్ళాడు వెళ్ళి అయా జీవితంలో మీరు నాకేదైనా సందేశం ఇవ్వమనుకోరు కోరితే అతను ఏం సందేశం ఇచ్చేదంటే ఈశ్వరునిపై ప్రేమను కలిగి ఉండు ఇప్పుడు అదే టాపిక్ నడుస్తోంది కదా అందుకోసం అది గుర్తు చెప్తున్నా ఈశ్వరునిపై ప్రేమ అంటే ఓకే ఈశ్వరునిపై ప్రేమ నీకు హృదయంలో నిర్మాణము అయ్యిందా ఇంకా జీవితంలో నువ్వు సాధించాల్సిందేమీ మిగిలి ఉండదు నీవు కృతార్థుడు అయిపోయినట్టే అంటే బాగుంది మీ సందేశం చాలా బాగుంది ఈశ్వరుడిపై ప్రేమను కలిగి ఉండుక వ్యక్తుడు అని అడిగాడు ఈ భక్తుడు చెప్పారు అంతకుముందు నేను ఆయన ఎప్పటికప్పుడు మళ్ళీ ఇంకోసారి గుర్తు చేయటం సో వాళ్ళు కూడా ఉంటారు వినాని వాళ్ళు అంటే ఆయన ఏం చెప్పాడంటే చూడండి మీరు ఈశ్వరుణ్ణి నిండు హృదయంతో ప్రేమిస్తూ ఉండండి అని చెప్పాడు అని చెప్తే విశ్వ ఈ భక్తుడు అంటాడు మీరు చెప్పింది చాలా బాగుందండి మీ సందేశం చాలా గొప్పది దాంట్లో నాకు రెండో అభిప్రాయం లేదు నేను అలాగే చేయాలనే నిశ్చయానికి కూడా వచ్చాను మీ సందేశాన్ని నేను ఆచరణలో పెట్టడానికి నిశ్చయానికి వచ్చాను కానీ దయచేసి ఈశ్వరునిపై ప్రేమను ఎట్లు పొందవలేమో చెప్పదు అని అడిగాడు అడిగితే ఆయన నువ్వు మనుషులై పుట్టినందుకు ఈశ్వరుణ్ణి ప్రేమించటం తక్కువ నువ్వు చేయాల్సిందేమీ లేదు కాబట్టి నేను ఈశ్వరుణ్ణి ప్రేమించును అని చెప్పాడు అప్పుడు ఇతను అంటాడు చూడండి మీరు మూడు సార్లు చెప్పారు నాకు ఒక్క అడుగు ముందుకు పడలేదు నేను ఎక్కడ ఉన్నానో అక్కడే ఉన్నాను ఈశ్వరుణ్ణి ప్రేమించడం ఎలాగో నా దాకా మీరు సమాధానం చెప్పలేదు కాబట్టి మరొక్కసారి మిమ్మల్ని ప్రార్థిస్తున్నా ఈశ్వరుణ్ణి ప్రేమించడం ఎల్లాగా అంటే ఆయన చూడు నువ్వు ఈశ్వరుణ్ణి ప్రేమించవయా ప్రేమిస్తే నీకు జీవితం సార్థం అవుతుంది అంటే ఇతను ఆ చేతిలో ఉన్న పుస్తకము పండు ఫలముందబట్టే ఏమండీ మీరు నాతో వెళ్ళ పరాచితాలు ఆడుతున్నారా నేను ప్రేమతో మీ దగ్గరికి వచ్చాను ఉపదేశం చెప్పండి మీరు అంటే అప్పుడు ఆయన నవ్వి విను ప్రేమించడం ఎలాగా ఉండదు ప్రేమిస్తూ ఉండడమే చిన్నపిల్లవాడు నడవడం ఎలాగా ప్రశ్నిస్తే నువ్వు చెప్తే వాడు తెలుసుకుని నడుస్తాడా అడుగులు వేస్తూ ఉంటే నడక వస్తుంది అంతేగాని లేకపోతే ముందు వాడికి పాఠం చెప్పి నడవడము ఏట్లు అని ఒక పాఠం చెప్పి బొమ్మలన్నీ తీసిచ్చి ఆ తర్వాత నడుస్తారా కాదు తప్పటి వేయడం ప్రారంభిస్తే నడక వస్తుంది ఈత నేర్చుకునుట ఎత్ ఈత ఈదుట ఎత్తు అనే పుస్తకం హౌ టు స్విమ్ అని మాన్యువల్ కొనుక్కొస్తే మీకు స్విమ్మింగ్ వస్తుందా ముందు నీళ్ళలోకి దూకాలి భయం అయితే పక్కన ఎవరన్నా పెట్టుకుని దూకాలి ఆ దూకిన వాడిని అరే నేను కూడా దూక్తాంతమైన నువ్వు అక్కడ ఉండు నాకు తోడు అని చెప్పి చెప్పి వాడిని అక్కడ పెట్టుకుని వీడు దూకాలి దూకాక వాడు అవసరమైతే హెల్ప్ చేస్తుంది గతి మీద ఉండి ఏదైనా లాగో ఏదటలాగంటే ఏం చెప్తారు అదేవిధంగా ఈశ్వరుణ్ణి ప్రేమించడం ఎలాగో నిన్ను సెటిల్ అయిన తర్వాత నువ్వు ప్రేమిస్తావా అలా కాదు బికమ్ ఎన్ అంటెస్ట్ ఆఫ్ ది లవ్ ఆఫ్ ఈశ్వర్ ఈశ్వరుణ్ణి ఆరాధించుట ప్రేమించుట అనేదానికి నేను ఈ వేళ నుంచి ఒక ఎక్కడని తీసుదా నేను జాయిన్ అయిపోయినాను నేను ఈశ్వరుణ్ణి ప్రేమిస్తూ ఉంటాను ఈశ్వరున్నే ప్రేమిస్తాను ఇంక దేన్ని ప్రేమించాను సంసారం నిత్య సత్యం కాదు ఇంట్లో యథార్థత లేదు నేను ఈశ్వరుణ్ణే ప్రేమిస్తాను సకల ప్రాణుల హృదయంలో ఈశ్వరుణ్ణే దర్శిస్తాను ఈశ్వరుణ్ణే ప్రేమిస్తాను ఈశ్వరీయ వ్యవహారాన్నే నేను అమలులో పెడతాను అని మీరు ప్రారంభం చేయండి మీకు తెలియకుండానే మీ హృదయంలో ప్రేమ నిర్మాణం అవుతుంది కాబట్టి ఆ విధంగా రమంతి చో ఈశ్వరుని యొక్క ప్రేమలో రమిస్తూ ఉంటారు నిజానికి రమణము అంటే రమించుట సంసారంలో ఉండదు సంసారంలో దుఃఖం ఉంటుంది భయం ఉంటుంది ఉద్వేగము అంటే ఎక్సైట్మెంట్ స్ట్రెస్ అలజడి ఆందోళన రెస్ట్లెస్నెస్ అదే ఉంటుంది మీకు రమణాము సంసారంలో ఉండాలి మీరు కోటీశ్వరులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే పట్టుపంచలు పెట్టుకుంటే దేవాలయాలకు వస్తారు ఎందుకు వస్తున్నారు అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు కొంత మనశ్శాంతి కోసం వెతుక్కుంటున్నారు వాళ్ళకి అప్పుడప్పుడు అర్థం అవుతుంది ఏమని మనం డబ్బు ఖర్చు ఈ మనశ్శాంతి మనకి దొరకదు ఇప్పుడు ఎవరో చెప్తుందో లేకపోతే అలా కల్చర్లో ఒక భావన కలుగుతుంది దేవాలయానికి పోతే దేవుడికి దండం పెట్టుకుంటే మన శాంతి దొరుకుతుందేమో అని ఎక్కడో వింటారు అందుకోసమని దేవాలయానికి వస్తాను వచ్చి దేవుడికి దండం పెట్టుకున్నా పెద్ద న్యూసు పెద్ద న్యూస్ హిందీ న్యూస్ ఏమిటంటే అమితాబ్ బచ్చన్ గారు ఆయన భార్య ఆయన కొడుకు కోడలు దేవాలయానికి వచ్చిన్నారు దేనికోసం వచ్చారు దేవాలయానికి ఆయనకి లోకంలో ప్రతిష్టకి లోట్లేదు తర్వాత సంపదకి లోట్ లేదు దేనిని కోరి దేవాలయానికి అంటే లోకంలో పేరు ప్రతిష్టలు సంపద ఇవ్వలేని ఒకటి ఉంది దానిని కోరు దేవాలయానికి వచ్చారు